ఆకాశవాణి మహాకవి జాషువాతో కొన్ని జ్ఞాపకాలు ఈ శీర్షిక డాక్టర్ బోయ్ భీమన్న గారితో పరిచయం వినండి నమస్కారం భీమన్ గారు నమస్కారం అండి కవి జాషువాతో మీ పరిచయం ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేసే సంఘటనలు మీరు వారి గురించి వివరాలు మనకి జాషువా గారి గురించి వారితో నా పరిచయం గురించి చెప్పాలంటే అదొక పెద్ద గ్రంథం అవుతుందండి ఆయనకు నా పట్ల ప్రగాఢమైన స్నేహ వాత్సల్యాలు ఉండేవి మా సంబంధం హృదయానికి చెందినటిది ఆయన పంతొమ్మిది వందల మధ్య మా ఆఫీసుకు వస్తూ అలా వచ్చినప్పుడు మా ఆఫీసులో అదొక సాహిత్య గోష్ఠే అవుతూ ఆ సందర్భంలోనే ఎప్పుడో ఒకసారి నా ఒక పద్యం చెప్పారు అది పంతొమ్మిది వందల అరవై ఒక సంచికలో ప్రింట్ అయింది కూడా అదేమిటంటే తడుకుల్ బెల్కులుగు మేల్ తెలుగు శబ్దశ్రేణితో కావ్యభూషలు సృష్టించి విరించి బిత్త కటాక్ష కాగలవాడై నుక్కు భీమన కవిని కన్నట్టి శ్రీ వేగి ఏ రీతి బహూకరించును ప్రతిష్టావాహించు అని ఈ పద్యం ఆశువుగా చెప్పినట్టుగా చెప్పారు ఆ విధంగా ఒక పది సంవత్సరాల పాటు మా ఆఫీసులో తరచు దాస గారితో జరుగుతూ ఉండేవి ఆయన కూడా శిష్యులు వాళ్ళే శ్రోతలు ఎప్పుడూ ఉంటూ ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు వచ్చేవాడు మా ఆఫీసులో కూడా సాంస్కృతిక పండితులు ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఆయన వచ్చినప్పుడల్లా ఆ చుట్టూ చేరేవాళ్ళు అప్పుడే ఒకసారి దేవుడు గురించి ఆయన ఒక కవిత చదివారు అది నాకు బాగా జ్ఞాపకం లేదు ఆ దేవుడితో ఆ వాదన చేసి పెట్టుకుని ఇక రా ఈ ముసుగులు గుద్దులాటలు పొసగవింక అనే మొకుటంతో ఆ పద్యాలు నరిచాయి అప్పుడే నేను అన్నాను ఆయనతో ఇంకా దేవుడితో దెబ్బ దాడేందుకండి అని అది అంతేలే అన్నాడే ఆయన మామూలుగా జరిపే సంభాషణలు కూడా చాలా హాస్యరసంతో కూడుకుని ఉండేవి చమత్కారంగా మాట్లాడేవాడు కానీ ఆయన పద్యాలు ఆయన రచనలు చూస్తే గాంభీర్మైనటువంటి మనిషిమో అనిపిస్తుంది ముఖ్యంగా ఆయన చూసిన వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా కానీ ఆయన సంభాషణ మాత్రం పండిత గోష్ఠులు కానీ స్నేహితుల మధ్య ఉన్నప్పుడు కానీ బహు చమత్కారంగా ఉండేవి పగలబడి నవ్వేటట్టు ఉండేవి అన్నమాట అయితే ఆయన రచనల్లో హాస్యం ఎక్కువగా కనిపించకపోవచ్చు కాని బాగా ఆలోచించి చూస్తే కసరి బుసగొట్టు ఆతని గాలిసో ఒక నాలుగు పడగల హైందవ నాగరాజు అన్నాడనుకోండి అందులో ఆ సీరియస్నెస్ తీసేస్తే అది హాస్యమే అలాగే గబిలంలో ఆలయం ఉన్న నీవు వేలాడు శివుని చెవి నీకు కొంత చేరువుగా నుండు మౌని కగరాజ్ పూజారి లేని వేళ నాదు జీవిత చరిత్ర అన్నప్పుడు అందులో ఎంత హాస్యం కనిపిస్తుందో చూడండి ఆ వ్యంగ్యంగా చెప్పదలిసింది మనం ఆలోచించే కొలది ఒక విలక్షణమైన ఆనందం కలిగించే హాస్యం ఆయన స్వానుభవాలు ఎక్కువగా ఒక పద్యం వాటికి కేంద్రమని చెప్పచ్చు నా కవితావధూటి వదనము ఎగాదిగ రేఖా రూపురేఖాకమనీయ సంపదను కాంచి అనవాడే అన్నవాడే రేకులమన్న ప్రశ్న వెలయించి శివాలున లేచిపోవుతో బాకున కృమినట్లవును పార్థివచంద్ర వచంప సిగ్గును అది ఆయన అనుభవించినటువంటి ఒక వేదనకు సంబంధించిన ఎంత చక్కగా కవిత చెప్పినప్పటికీ ఆ పద్యాలు చదివి ఆహా ఎంత బాగున్నాయి అని నిది నీది ఏ గోత్రము ఏ కులము ఇలాంటి వేసి కులం తెలియగానే అతను చవాలను లేచిపోయినప్పుడు అది బాకున కృ నటుడ ఇప్పుడు ఆయన అనుభవాలు చాలా వరకు ఆ రంగరించినటువంటి ఒక సారం అన్నమాట ఈ పద్యం జాషువా గారితో నా మొట్టమొదటి పరిచయం ఎలా కలిగిందో నాకు జ్ఞాపకం లేదు కానీ అది రాజమండ్రిలో కుసుమ ధర్మన్న గారింట్లో బహుశా ఏడు ఆ ప్రాంతంలో కలిగిందని అనుకుంటాను అప్పుడు జాషువా గారు ఇంకా చాలామంది ఆ చుట్టూ ధర్మన్న గారింట్లో చేరి ఇదే ఆయన ఎక్కడుంటే అక్కడే కవిత గోష్ఠి ఆయన ఏవో పద్యాలు చదువుతున్నప్పుడు నేను అడిగాను ఇది నాకు బాగా జ్ఞాపకం మీరు చాలా అందంగా పద్యం పాడతారు అది నాదనామక్రియ రాగం అనుకుంటాను అన్నాను ఎందుకంటే ఆయన పద్యా అప్పటికే నాకు చాలా వచ్చు ఆంధ్రపత్రిక ఉగాది సంచికడు భారతి ఈ పాత సంచికలు నేను తిరగేయడం అలవాటు నా విద్యార్థి దశలో అలా తిరిగేస్తూ ఉన్నప్పుడు దాసరాయ గారి పద్యాలు చాలా దొరికేవి ఆ పద్యాలు అన్ని పద్యాల కంటే చాలా ఆకర్షణీయంగా ఉండేవి అంచేత అవి కొన్ని వ్రాసుకుని కొన్ని కంఠస్థం చేసుకుని అలా అప్పుడు చదువుతూ ఉన్నాడు ఆయన పద్యాలు అది చాలా అందంగా ఉన్నది అది నాదనామగ్రి ఏమో అని అనిపించింది అడిగాను అప్పుడు ఆయన అన్నాడు నాకు సంగీతం రాదండి ఏదో ఒక వాణిలో చదువుతూ ఉంటాను ఆయనకు సంగీతం వచ్చినో రాదో తెలియదు కానీ మొత్తం సంగీత సరస్వతిని కంఠగతం చేసుకున్న ఒక నాద బ్రహ్మలా నాకైనా అంత అందంగా పాడేవాడు ఆనాది కవుల్లో అందంగా పాడేవాళ్ళు జాషువా ఒకడు దేవులపల్లి కృష్ణ జాస్తి గారు ఒకడు అప్పటి నుంచి నాకు గారు పరిచయం అని అనుకుంటాను ఒకసారి మద్రాసులో చిన్నపురి ఆంధ్ర మహాసభ వారు కవి సమ్మేళన జరిపినప్పుడు అక్కడ కలుసుకున్నాం అప్పుడు లేక మరి ఇంకెప్పుడు నేను జాషవా గారిని మద్రాసు నుంచి తిరిగి పంపించి వేయడం కోసం ఆయనకు ఈ సెంట్రల్ స్టేషన్ వరకు ఆయన నేను కలిసి వచ్చాం కలిసి ఇంకా రైలు ప్లాట్ఫామ్ మీదకు రాలేదు అక్కడ బెంచెల మీద కూర్చుని అప్పుడు ఆయన హృదయాన్ని బాగా విప్పి మాట్లాడాడు నాతో భీమన్న నా సంగతి ఏం చెప్పమంటారు ఇటు తోలువారు అటు నూలు నేను తమవాణ్ణి తమవాణ్ణి అని చెప్పి తగవలాడుకుంటూ ఉంటారు అది ఆయన పద్యాల్లో చెప్పాడండి ఆ పద్యాలు ఎక్కడున్నాయో నాకు తర్వాత దొరకలేదు నన్ను ఈ మధ్య ఒక వెరిగొల్లవాణ్ణి చేస్తూ ఉన్నారు ఈ అంతరానితనంతో ఇతర కులాల వారితో పోరాడుతున్నటువంటి అంతరాని వాళ్లే తమలో తాము పోరాడుకుంటూ ఉన్నారు నేను ఎవరి వాణ్ణి కాదు నేను ఒక విశ్వనరుణ్ణి అని అప్పుడు అన్నాడానికి ఈ దాశువా గారు నిజమైన విప్లవ అని అనుకుంటాను నేను అందుకని ఆయన గురించి ఎప్పుడో నేను ఒక పద్యం చెప్పాను కులమనిడి ఊవిలోపడి కొట్టుకొనెడు భరత గోమాతను ధరింపగదలంచి కలము చేప్లవ విప్లవ నీవు జాశువా నీవే రుగ్ధర్మ జాతిపితవు ఎందుకంటే ఆయన విప్లవం భారత జాతిని ఏకజాతిని చేయడం కోసం ఈ కుల వ్యవస్థను సడలించి అంతరానితను తొలగించి మొత్తం భారతీయులందరూ ఒకటే జాతిగా చేయడం కోసం మొత్తం ఆయన సాహిత్యాన్ని అచ్చే వినియోగించాడనిపించింది నాకు ఈ జాషువా గారి అమ్మాయి హేమలతను గోరా అబ్బాయి లవణంగారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నప్పుడు నేను ఆ పెళ్ళికి వెళ్ళి ఒక పద్యం చెప్పాను లేడను గోరాయును ఉన్నాడను జాసు లేడను గోరాయును ఉన్నాడను జాసు వియమందుటతే ఆ లేడును ఉన్నాడును నా తోడుగా ఈ నూతన దంపతులకి వస్తుంది ఆయన ఈయన కూడా ఆనందపడ్డారు ఈ పది ఈ పద్యానికి అంటే ఈయన వ్యక్తిత్వం ఈయన తిరుగుబాటు స్పష్టంగా నేను చూసింది ఎప్పుడంటే కాకినాడలో పిఆర్ కాలేజీ వాళ్ళు సాంస్కృతికోత్సవాలు జరుపుకుంటూ ముఖ్యంగా దేశంలో ఉన్న అగ్రస్తుని కవులను పండితులను పిలిచినప్పుడు నేను కూడా వెళ్ళాను దానికి ఒక ఒక సాయంకాలం వేదిక మీద అధ్యక్షుడు తెల్లపల్లి వెంకటశాస్త్రి గారు విశ్వనాథ సత్యనారాయణ గారు జాషువ గారు తిరుపుణేని రామసామ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వేదిక మీద ఆడియన్స్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఉన్నారు రాయపూల్ సుబ్బారావు గారు అడవి బాబరాజు గారు ఇటువంటి వాళ్ళందరూ జాషువా గారు పద్యాలు చదివారు చాలా అందంగా చదివాడు ఎప్పుడూ అందంగానే చదువుతాడు ఆయన ఆ తర్వాత ఛాన్స్ ఏమో విశ్వనాథ రత్నాన్ గారిది ఆయన లేచి అన్నాడు జాషువా అచ్చం కోకిల అన్నాడు తనకంటే ముందు చదివిన జాషువ్ గారిని అసలు అప్రిషియేట్ చేయాలని అనుకుని ఉంటాడు ఆయన తరువాత చందాలోస్తూ చతుద్విజోస్తూ గురుడు చేష మనీషా మమ అని మనీషా పంచకంలో శ్లోకం చదివాడు దానితో రాష్టవ గారు కోపం చేసింది వచ్చేసి ఈ జాతికి బుద్ధి రాదు అని అనేసి వేదిక దిగేసి చెరచరా బయటకు వెళ్ళిపోవడం మొదలుపెట్టేది ఉంటే మొత్తం తదంతా ఒక్కసారిగా లేచేసి వెంటబడి ఆయన్ని అడ్డగించి విశ్వనాథ వారు ఒకవేళ ఏదైనా తప్పు చేసింటే ఆయన చేత క్షమాపణ చెప్పిస్తాము అని చెప్పి ఆయన తిరిగి తీసుకొచ్చారు అప్పుడు పాపము విశ్వనాథ ఇలాంటివో అనేస్తాడు కాని దాని పద్యవస్థానం అప్పటికప్పుడు ఊహించడాన అప్పుడు తెల్లపల్లి వెంకటేశ్వరి గారు లేచి సంపన్నే అని భగవద్గీతల శ్లోకాలు ఈ మనిషా పంచగంగుల కాలు ఇవన్నీవో చదివి జాసువా కవి కోకిల అంతే తప్ప ఆయన రూపాన్ని కోకిలతో పోల్చానని బహుశా ఆయన అనుకుంటే అది కాదు అంతేత విశ్వనాథ వారిని అపార్థం చేసుకోవద్దు అని ఆయన చెప్పడం విశ్వనాథ వారు లేచి క్షమాపణ చెప్పుకోవడం ఈ రెండు జరిగిన తర్వాత మళ్ళీ ఆయన వేదిక ఎత్తి కూర్చున్నారు అంటే అంత ఎమోషనల్ తనకు కొలపరంగా ఏదైనా అవమానం లాంటిది జరిగింది అని అనుకున్నప్పుడు ఆయన దహించేవాడు కాదు వెంటనే రియాక్ట్ అయ్యేవాడు అలాగే తన పద్యాల్లో ఖండకావ్యాల్లో గబ్బిలంలో పిరదవుసీలో ఎన్నిటిలోనూ కూడా తను చాలా నిజాయితీగా ఫ్రాంక్గా తన ఉద్దేశాలు స్పష్టంగా చెప్పేసేవాడు అందుకని ఆయన అంటాడు నాకు కవిత శిల్పం ముఖ్యం కాదు భావ ప్రకటన ముఖ్యము అన్నాడు ఒకసారి అందుకని విశ్వనాథ్ చారు తరచు చెబుతూ ఉండేవాడు దాశవా కవి నేను శిల్పి అని చెప్పుకుంటూ ఉండేవాడు నిజానికి విశ్వనాథ కవితాశిల్పి దాసువా స్వచ్ఛమైనటువంటి కవి ఆయన ఇక చనిపోతాడనగా ఆ చిట్ట చివర రోజుల్లో నేను గుంటూరు వెళ్ళి ఆయన చూశాను ఆయన అప్పటికి మాట లేదు మాట్లాడడం లేదు ఒక రకమైన పిరాలిసిస్తో పడిపోయినాడు నన్ను చూడగానే వెంటనే గుర్తుపెట్టలేదు కాసేపు ఉండి గుర్తుపెట్టిన తర్వాత ఆయన కళ్ళముట ఆ కన్నీరు ధారగా ప్రవహించడం మొదలై గుర్తుపెట్టిన సూచనలు కనిపించాయి చాలాసేపు అక్కడ ఉండి నేను వెంటనే హైదరాబాద్ వచ్చి అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న బ్రహ్మానంద రెడ్డి జాషువా పరిస్థితి ఎలా ఉన్నది చాలా సీరియస్గా ఉన్నది పైసలు లేవు మందులకు సలహా ఉన్నది అని చెప్పగానే మా ఎదరే బ్రహ్మానందరెడ్డి గారు వారి పియని పిలిచి ఐదు వందల రూపాయలు ఆ వెంటనే జాషువా గారికి పంపించే ఏర్పాటు చేశారు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వచ్చే సంవత్సరం జాషువా గారి శత జయంతి ఈ సంవత్సరం నుంచి ఇంకో రెండు నెలల్లో అది ప్రారంభం కాబోతున్నది ఈ సందర్భంలో నన్ను జాషవా స్మరణ చేసే అవకాశం కల్పించిన నే రుణపడి ఉంటాను మహాకవి జాషువాతో కొన్ని జ్ఞాపకాలు పంచుకున్నారు ఇంతవరకు డాక్టర్ బోయ్ భీమన్న గారు ఈ రికార్డింగ్ గతంలో రికార్డ్ చేయబడింది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ